అది బాజితం కాదు ఇది చాలా ముఖ్యమైన విషయం ఇలా చూసేదానికి సహజం అని మనం కూడా మన జీవితంలో చాలా అంశాలని కాలత్రయ బాధితంగానే పరిగణిస్తాం కొన్ని మాత్రమే కాలత్రయములందు మారుతూ ఉంటాయి అవి ఏమిటి ఉపాధిగతమైనటువంటివే మారతాయి మిగిలినవి మారేంటి తల్లి తండ్రి గురువు దైవం పూజించాలా అక్కర్లేదా పూజించాలి ఎందుకని నువ్వు పుట్టక ముందు నుంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు వెళ్ళిపోయినా వాళ్ళు ఉంటారు కాబట్టి అది ఎట్లా ఉంటారండి ఏదో ఒక రూపంలో ఉంటారు బాబు తల్లి తండ్రి గురువు దైవం శాశ్వతం ఏమిటి శాశ్వతం అంటే భౌతికమైనటువంటి శరీర దృక్పథంతో చూస్తే అశాశ్వతం అనిపిస్తుంది ఎందుకని వాళ్ళు కొద్ది కాలమే కా నాతో పాటు శరీరంలో ఉంది మరి మిగిలిన టైంలో లేరు కదా లేరు అని అందామా అంటే నీ స్వభావంలో భాగమై ఉన్నారు వాళ్ళు వాళ్ళ వల్లనే నీ స్వభావం యొక్క మార్పులు చేర్పులు పరిణామం అంతా ఏర్పడింది మరి నీలో లేరా తల్లి తండ్రి గురువు దైవం అని ఎవరు నేను అడిగా అనుకోండి అయ్యో వాళ్ళు లేకపోవడం ఏంటంటే వాళ్ళు లేకపోతే నేను అక్కడి నుంచి వచ్చాను మొదటి పాయింట్ రెండో పాయింట్ వాళ్ళు లేకపోతే నాకు ఈనాడు ఉన్నటువంటి స్వభావం కాని విజ్ఞానం కానీ ప్రభుత్వ అన్ని ప్రభావితం చేసింది ఎవరు తల్లితండ్రి గురువు దైవం కాబట్టి ప్రత్యక్ష దైవం ఎవరయ్యా తల్లితండ్రి గురువు దైవం ఇంతేనా ఇంకేమైనా ఉందా ఉన్నాయి అయినా సూర్యుడు కూడా ప్రత్యక్ష దైవమే ఆ నీళ్లు కూడా ప్రత్యక్ష దైవమే ఆ అగ్ని కూడా ప్రత్యక్ష దైవమే ఎందుకని నీళ్లు అగ్ని లేకుండా ఒకరోజు జీవించమనండి ఏ జీవరాశినైనా సరే సూర్యుడు లేకుండా ఒకరోజు జీవించమనండి ఏ జీవరాశినైనా సరే ఈ మూడు లేకపోతే జీవించలేడండి ఈ మూడుతో పాటు ఒక ప్రతిబింబ దైవం కూడా ఉన్నారు ఆయన చంద్రుడు ఈ చంద్రుడు లేకపోయినా కూడా కుదరదు కాబట్టి భూమి మీద జీవము బతికి ఉండాలి అంటే ఈ నాలుగు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమంటే ఈ నాలుగే ఇంపార్టెంట్ ప్రాణవాయువు అవసరం లేదా ప్రాణవాయువే లేకపోతే ఈ నాలుగు ఉన్నాయి అనుకోండి అప్పుడు జీవం ఎలా ఉంటుంది అది ఇంకా అసలే వెరీ వెరీ ఇంపార్టెంట్ కాకపోతే అది కనపడదు ఈ నాలుగునేమో సూర్యుడు కనబడుతున్నాడు చంద్రుడు కనబడుతున్నాడు అగ్ని కనబడుతుంది నీళ్లు కనబడుతున్నాయి ప్రత్యక్ష ప్రమాణాన్ని మొట్టమొదట అందుకుంటున్నాడు అనమాట ప్రత్యక్ష ప్రమాణం ద్వారా విశదీకరించే ప్రయత్నం చేస్తున్నాడు మనకు ఆరు ప్రమాణాలని మనకి షడ్ దర్శనాలలో అందించేది దీని నిర్ణయం చేయాలంటే భారతీయ తత్వ విజ్ఞానం ఈ షడ్ ప్రమాణాల మీద చూడమంటుంది ఈ ఆరు రకాలైన ఇంక్వైరీ కనుక చేసినట్లయితే నువ్వు నిర్ణయానికి రావచ్చు లక్షణం దేని గురించి విచారణ చేస్తున్నావు అంటే లక్ష్య నిర్ణయం లక్ష్యము నిర్ణయం నీ ఎంతసేపు ఏం చెప్తున్నావు నాయన నీ స్వరూపం ఏమిటి నీ స్వరూపం ఆత్మ నీ స్వరూపం ఆత్మ అంటే నేను ఎలా తెలుసుకోగలనుండి సత్తు చైతన్యము ప్రకాశము జ్ఞానము ఆనందము నీ లక్షణాలు నువ్వు తల్లి గర్భంలోనూ ఇలాగే ఉన్నావు పుట్టినప్పుడు ఇలాగే ఉన్నావు బాల్య యౌన కౌమార వృద్ధాప్యాలలో కూడా అలాగే ఉన్నావు శరీరం వదిలేసినా కూడా అలాగే ఉన్నావు నీ స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలకు సాక్షిగా ఉన్నావు ఈ సత్యాన్ని గుర్తించాలి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తించాలి అంటే ఏముండాలి లక్షణాలను తెలుసుకోవాలి లక్షణాలను తెలుసుకోకుండా గుర్తించడం అనేది సాధ్యపడదు గురి అంటే లక్ష్యం గుర్తు అంటే లక్షణం గుర్తు అంటే లక్షణం గురి అంటే లక్ష్యం ఈ లక్ష్య లక్షణ పద్ధతికి వేదాంత మార్గం అని పేరు దీన్ని మీరు ఎటైనా అన్వయం చేసుకోవచ్చు చేయొచ్చు విశిష్టాద్వైతానికి చేయొచ్చు అద్వైతానికి చేయొచ్చు అచల మార్గానికి చేయొచ్చు ఏ ఏ అడ్వకసీ ఏ సిద్ధాంత పద్ధతికైనా సరే ఇదే సూత్రం ఏముండాలి దానికి గురి లక్ష్యము లక్షణము ఉండాలి ఈ రెండు లేనటువంటి వాటిని అసాంప్రదాయక పద్ధతులు అవైదిక పద్ధతులు అని నిర్ణయం చేశారు పెద్దలు అంటే దానికి లక్ష్యం ఉండదు లక్షణం కూడా ఉండదు అప్పుడు ఏం చేయాలి మరి అది దాన్ని మరి ఏం చేయడానికి పరిణామానికి ఉపయోగపడదు నిర్ణయానికి రావడానికి ఉపయోగపడదు నిర్ణయం చేయాలి అంటే తప్పక ఉండవలసినది ఏమిటయ్యా లక్ష్యము లక్షణము ఒక చిన్న పిల్లవాడిని అడిగాం ఏమైనా పెద్ద ఏం చదువుతావు వాడికి అప్పటికి ఇంజనీర్ బాగా పెద్దని తెలుసు అనుకోండి నేను ఇంజనీర్ అవుతాను అంటున్నాను డాక్టర్ బాగా పెద్దని తెలుసు అనుకోండి నేను డాక్టర్ని అవుతానంటాడు ఎందుకయ్యా ఇంజనీరు డాక్టర్ అవుతావు అన్నవరనుకోండి వాళ్ళ ఎదురుకుండా వాళ్ళ కుటుంబంలో కాని వాళ్ళ సమాజంలో కానీ ఇంజనీర్ని డాక్టర్ని గౌరవింపబడినట్లుగా మేరే ఎవరు గౌరవింపబడలేదనుకోండి అందరూ ఆయనే గౌరవిస్తూ ఉంటే అలాంటి గౌరవాన్ని నేను పొందాలి అన్న భావన వాడిలో నిలబడిపోతుంది అందువల్ల ఇంజనీరు డాక్టర్ని అవుతానంటారు